సంకీర్తన మూడు వందల తొంభై తొమ్మిది ఎంతమందే మేళము ఏమనగవచ్చు నాకు ఎంత నీవు నాకు పనిచెప్పవలెగాక నే నీకు బంటును నీవు నా కీలికవు అనుకొని హద్దునుండమని ఎట్టు నియమింతు నానాటికి వేరుకొనినంటున నేరీతి విలుతూ కానిలే నీవేళ లేరుగక ఎట్టుతల ఎంతమందే మేళము ఏమనగవచ్చు నాకు తెంత నీవు నాకు పనిచెప్పవలెగాక ఏదైనా నాశపడి ఎట్టు నిన్ను అడుగవచ్చు శోధించి నీ భావమెట్టు చూడవచ్చును పాదుగా సంపదలకై పనులెట్టు గొనవచ్చు ఏ దశ చిత్త ఏ గతి విన్న వింతు ఎంతమందే ఏమనగవచ్చు నాకు తెంత నీవు నాకు పనిచెప్పవలెగాక ఎప్పుడైనా నెట్టువచ్చి ఎదుట నిలువచ్చు చిప్పిల నన్నంటి ఎట్టు సేవసేతులు అప్పడ శ్రీవెంకటేశ అలమేల్ మంగపతి కప్పి నన్నేలితివి కాదన నెట్టువచ్చు ఎంతమందే మేళము ఏమనగవచ్చు నాకు ఎంత నీవు నాకు పని చెప్పవలెగాక